ప్రైజ్లాడందరికీ ప్రేయర్ని స్టార్ట్ చేసుకుందాము ఈరోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు ఎ పరిశోధనామంలో నా హృదయపూర్వక వర్ణనలో తెలియజేస్తున్నాను మనం ప్రార్థంతో ఈ మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో ఉన్న శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు సుధాత సిస్టర్ పాటపడతారు ప్రైజ్ సిస్టర్ ప్రేజ్ల సిస్టర్ మీరు స్టార్టింగ్ ప్రేయ చేయండి స్తోత్రం ప్రభు మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి మంతుడా పరిశుద్ధుడా దేవాతి దేవ రాజాతి రాజా ప్రభ ప్రభులకు ప్రభు ఏసయ్యా నీకే వందనాల స్థుతి స్తోత్రాలు నాయన ప్రభా నీ పాద సన్నిధిలో మేము కూడి ఉన్నాం ప్రభావ ఏసయ్యా మా మధ్యలో మీద దిహండి మీ పరిషుదాత్మ నడిపింపు దయ పాటల ద్వారా మీరు మయం పొందండి వేసయా నీకే స్తోత్రాల నాయన పర్లోగుపు తండ్రి పరిశుద్ధుడా నీకే వంద స్తోత్రాలు నాయనా ఇదిగో ప్రభా ఈ సంవత్సరం అంతా కాపాడి నాయన నూతన సంవత్సరంలో ప్రభా మమ్మల్ని ప్రభా ప్రవేశపెట్టిన విధానం కొరకే నీకు వంద స్తోత్రాలు నాయన అయ్యా నీ కృపల ప్రభా ప్రతి కూడా భద్రపరిచేయండి నాయన ప్రార్థన జీవితం దా ఇచ్చేయండి మాలోని తండ్రి నీకు ఆయస్కరమైనవి మాలో నుంచి తీసివేయండి తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు రాజా రాజాతి రాజా దేవాతి దేవానికి వందనాలు ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి సరి చేయండి ప్రభా పరిషుద్ధుడానికి వందనాలు నైనా ఇంకా ప్రభా అనేకమైన బిడ్డలు నాయనా తండ్రి ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా జాయిన్ అయ్యే కుందా ఇచ్చేయండి యసు నీకే వందనాలు ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా జాయిన్ తొందరగా నాయన జాయిన్ అయ్యే కృపను దయచేయండి అందరూ ప్రభా పాల్గొనేలాగా నీ కృపను దయచేయండి ప్రభా ప్రతి ఆటంకాన్ని తొలగించండి ఏసు ప్రభా నీకే వంధనాలను ఆయన పాటల ద్వారా మీరు మయం పొందండి ఏసయ్యా నీకే తీస్తూ ఉన్న ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మీ ఆత్మ నడిపింపు దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు అక్కడకు సిద్ధపరచమ్మని ఏసయ్యా పరిశుద్ధ నామో ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ ప్రభు మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము ఓరన్నా ఓరన్నా ఏసు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏ దైవం చూడన్నా చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించేను ఆదుకొనేను అద్వితీయుడు ఆదిదేవుడు आदरिंचनु आधुकोनेनु उरन्ना उरन्ना येशुकु साटी वेरेलिरन्ना ले लेरन्ना येशी आदैवं चूडन्ना चूडन्ना परमुनु विडची वचडन्ना पवित्रजी మిత్ర జీవం ఇచ్చాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించేను ప్రాణమిచ్చేను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించేను ప్రాణమిచ్చేను ఓరన్నా ఓరన్నా eesukusati verelerranna leranna eseya daivom choodanna choodanna siluvalo pranam pettadanna marana mugelichi lechadanna siluvalo pranam pettadanna marana mugelichi lechadanna మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును నిత్య జీవమిచ్చును మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును నిత్య జీవమిచ్చును ఓరన్నా ఓరన్నా ఏ సుఖు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏ దైవం చూడన్నా చూడన్నా మహిమలు ఎన్నో చూపాడన్నా మార్గము తానే అన్నాడన్నా మహిమలు ఎన్నో చూపాడన్నా మార్గము తానే అన్నాడన్నా మనిషిగా మారిన దేవునిగా మరణము పాపము తొలగించెను మనిషిగా మారిన దేవుడిగా మార్గము చూపెను ప్రాణం తొలగించెను ఎస్ ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏ దైవం చూడన్నా చూడన్నా ఆరోహనుడై వెళ్ళాడన్నా ఆర్భాటముతో వస్తాడన్నా ఆరోహనుడై వెళ్ళడన్నా ఆర్భాటముతో వస్తాడన్నా ప్రభువుల ప్రభువు రారాజు తీర్పు తీర్చును శిక్షించును ప్రభువుల ప్రభువు రాజు తీర్పు తీర్చును శిక్షించును ఓరన్నా రేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏ అదైవం చూడన్నా ఏసే దైవం చూడన్నా థ్యాంక్ సిస్టర్ ఫ్రెండ్స్ ద లాడ్ ఈ స్కై పారాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట హృదయపూర్వక శుభములు వందనాలు తెలియజేస్తున్నాను చూడండి మనం ప్రార్థనా పూర్వకంగా ఈ వాక్యాన్ని ధ్యానిద్దాము మహాపరిషుదుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించినయన పాపులమై ఉన్న మా కొరకు భక్తిహీనులమై ఉన్న మా కొరకు ఈ లోకంలో నశించటకు నైనా సిద్ధపడి ఉన్న మా కొరకునైనా ఈ లోకానికి నాయన వెతికి వచ్చి మమ్మల్ని రక్షించిన దేవుడవుతా మాపముల నిమిత్తము ఆ కలవరిస్తులలో దేవ ఎంతగానో బాధా శ్రమ అనుభవించిన దేవుడు ఎన్నో నిందలు అవమానాలన్నిటినీ భరించిన దేవుడవుతీ మా కొరకునైనా మీ యొక్క అమూల్యమైన రక్తము గొర్రెపిల్ల వంటి రక్తము నిష్కలంకం ఉంటే రక్తమునైనా మా కొరకు కార్చినాయన తండ్రి మమ్మల్ని ఆయన విమోచించిన విమోచకుడవు తండ్రి ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ తండ్రి ఇంతవరకు ప్రభ పాటల ద్వారా మీరు మైమ పొందినారు తండ్రి ఇప్పుడు మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా తండ్రి మీరు మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవ తండ్రి నాలో నువ్వు ఉండి ఉపదేశించి తండ్రి నాతో ఇక్కడ కూడి ఉన్న మీరు మాట్లాడండి మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు తండ్రి మా అందరికీ అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించిన ఆయన నేను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె వ్యూహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనము యోహాను రాసిన మొదటి పత్రికలో నుంచి రెండో అధ్యాయము ఆరో వచనము ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునివాడు ఆయన ఎలాగో నడుచుకునో అలాగే తాను నడుచుకున బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందు ఉన్నామని కాబట్టి ఎవరు దేవునిలో ఉన్నారు దేవుని ప్రకారంగా ఉన్నారు దేవుని చిత్త ఉన్నారు అంటే ఆయన ఎలాగైతే నడుచుకున్నాడు ఆయన ఎలా అయితే ఈ లోకంలో జీవించిండో అలాగే నడుచుకున్నవారు అలాగే జీవించే వారే క్రీస్తులో బ్రతికే అలా ఆయన వలే నడుచుకొని జీవించే క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని చిత్తాన్ని నెరవేర్చేవారు అలాగూ నడుచుకునని ఆ రీతిగా ఉండని ఎవరైనా కానీ వాళ్ళు దేవునిలో లేని కాబట్టి ఎందుకు దేవుడు ఈ వాక్యం మనతో మాట్లాడుతుండే ఆయన ఎలా అయితే నడుచుకున్నాడో అలాగనే నేనైనా నువ్వైనా ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా కానీ ప్రభుని పోలి నడుచుకోవాలా అనేదే ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది పేద రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం కూడా క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల ఎందో నడుచుకునున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను అంటే మనం మాదిరికరంగా ఉండాల్సింది మాదిరికరంగా తీసుకోవాల్సింది యేసు ప్రభునే తప్ప ఈ లోకంలో ఎవరిని కాదు ఎందుకంటే అతను యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు ఏసు ప్రభు ఒక్కడే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు ఏసుక్రీస్తు ప్రభువే ఆయన దేవుడయ్యుండి కూడా ఎవరు సమీపించరాని తేజస్సుల్లో ఆయన వసించే దేవుడు నిత్యము అమరత్వం దేవుడు మనిషిని పొలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అలాంటి జీవితము అలా రిక్తునిగా చేసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన మనమందరము పాపులమై ఉన్నప్పుడు భక్తిహీనులమైనప్పుడు మనమంతా త్రోవ తప్పిన గొరెల ఉన్నవారం కానీ ప్రధాన కాపరిగా ఆయన లోకానికి వచ్చి త్రోవ తప్పిన గొరెలను తండ్రి వైపు కాబట్టి ఆయన మంచి కాపరి కాబట్టి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినవాడు ఈ లోకంలో అంత మంచి కాపరి ఎవడు లేడు అందరూ జీతగాల్లాగానే ఉన్నారు కాబట్టి మనము ఆదర్శంగా తీసుకోవాల్సింది మనము అనుసరించి నడుచుకోవాల్సింది ఏసు ప్రభువే కాబట్టి ఆయనని పోలి మనం నడుచుకోకుండా ఆయన యొక్క అడుగుజాడల ఎందు ఉండకుండా ఆయన ఎలాగూ ఈ లోకంలో నడుచుకున్నాడో అలా మనము నడుచుకోకుండా ఉంటే మనము అబద్ధంలో ఉన్నట్టు కాబట్టి చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము ఒకటి రెండు వచ్చినా కూడా ఏం చెప్తున్నాయంటే కావున మీరు ప్రియులైన పిల్లల దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునిను అంటే మన కొరకు వాడు మన బాధ అనుభవించిన దేవుడు మన శ్రమలు అనుభవించిన దేవుడు ఏసు ప్రభువే మనల్ని విమోచించిందాయనే మనల్ని రక్షించిందాయనే ఈరోజు సమస్తము సమకూర్చి మనకు అన్నీ జరిగిస్తుంది దేవుడు అన్నప్పుడు ఆ సృష్టికరతైన దేవుణ్ణి మనం పోలి నడుచుకోవాలి కాబట్టి మనం చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఆదర్శంగా తీసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరి ఉండాలని ప్రయాసపడతారు ఒక్కొక్కరు కొంతమంది విధానాలను ఉద్దేశాలను వాళ్ళు ఎవరి దగ్గరైతే ఉన్నారో ఆ విధానాలతోనే నడుచుకుంటూ ఉంటారు కానీ బైబుల్ సెలవిస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఎందుకు పిలువబడ్డావంటే క్రీస్తు అడుగు నడవడానికి నువ్వు ఎందుకు మనం పిలువబడ్డామంటే క్రీస్తుని పోలి నడుచుకోవడానికి అలా నువ్వు నేను ఆయన అడుగు జాడల్లో ఉండాలని మన కొరకు బాధ అనుభవించిండు ఆయన శ్రమ పెట్టబడి కూడా బెదిరించగా తీర్పు తీర్చి దేవునికి తను తను అప్పగించుకున్నాడు కాబట్టి మనమందరము మన పాపముల విషయమై చనిపోయి దేవుని యొక్క నీతి విషయంలో జీవించాలని తన భుజం మీద సిలువు అనే ఆ మాను మోసిండు కాబట్టి మన గురించి ఈ రీతిగా ప్రేమించిన వాడు లేడు ఈ రీతిగా మన గురించి ఆలోచించే లేరు ఈ రీతిగా మన కష్టంలో ఉన్న శ్రమంలో ఉన్న బాధల్లో ఉన్న సహాయకులుగా ఉండేవాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఏ మనిషుడు నమ్మదగిన వాడు కాదు ఏ మనుషులు కూడా నమ్మదగిన వారు కాదు దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆపత్కాలంలో ఉన్నా కష్టకాలంలో ఉన్నా శ్రమకాలంలో ఉన్న శోధన కాలంలో ఇరుకుల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా రోగాల్లో ఉన్నా మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మన తల్లిదండ్రులైనా మనల్ని విడిచిపెట్టొచ్చు మన స్తోటి సహోదరులైనా మనల్ని విడిచిపెట్టొచ్చు మన భార్య మన బిడ్డలైనా ఎవరైనా విడిచిపెట్టొచ్చే కానీ నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎడవాయనని చెప్పిన దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించిండంటే మనలందరినీ తన అరచేతిలో చెక్కున్న దేవుడు ఎందుకు ఏది దాన్ని తీసుకెళ్లకుండా కాబట్టి మనందరికీ నిత్య ఇచ్చిన దేవుడు ఎందుకు మనం నశించిపోకుండా ఉండడానికి ఇంతగా ఏసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి మనల్ని మొదట ఆయన ప్రేమించి మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చి మనమందరము ధనవంతులు కావాలని మన నిమిత్తము దరిద్రుడు అయ్యిండు ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి విడుదల పొందాలని తాను శాపగ్రస్తుడు మనం చేసిన అతిక్రమాలు మనం చేసిన పాపాలు మనం చేసిన దోషాలు అన్నిటినీ తాను పాప పరిహార్ద బలిగా మారి తన ప్రాణాన్ని తన రక్తాన్ని మన కొరకు కార్చి రక్షించి ఈరోజు నువ్వు క్రీస్తును పోలి నడుచుకో క్రీస్తును మాదిరిగా తీసుకో క్రీస్తు ఉండడానికి నువ్వు అడుగేయమంటే వేసుప్రభు అవసరం లేకుండా పోయారు మనుషులకి ఎందుకంటే మా డినామినేషన్ కాబట్టి మా డినామినేషన్ విధానాలే మేము పాటిస్తాం బైబిల్లో ఉన్నదంతా మాకు అవసరం లేదు ఆ చెప్పేవాడు సాక్షాత్ ఆ పరలోకమందన్న తండ్రి దిగొచ్చిన మేం వినము ఎందుకు మాకు మేమే గొప్ప వాళ్ళం అనే భావనలో ఉన్నారు అందుకు మోషేని గొప్పవాడిగా అనుకున్నారు కానీ మోషే కంటే గొప్పవాడైన ఏసు ప్రభుని ఒప్పుకోలేకపోయినారు అంగీకరించలేకపోయినారు కాబట్టి ప్రభు చెప్పిన ఏ మాట కూడా వాళ్ళు గ్రహించుకోలేకపోయినారు ఎందుకు ఈ మాట ప్రభు ఇంతగా చెప్తుందంటే నీకు రక్షణ ఇచ్చిందా ఆయనే నీ పాపాలకు నీ పాప క్షమాపణ తన కుమారుని ద్వారే తన కుమారుని నమ్మి విశ్వసించడం వల్ల ఆయన రాజ్యానికి వారసుడు అవుతున్నావు దేవుని కుమారుడుగా నువ్వు మారుతున్నావు దాస్యంలో ఉన్న మనము దత్తపుత్రుడుగా మార్చబడుతున్నాము తన సొత్తుగా మనం మార్చబడుతున్నాము తన దేహము ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండడానికి మనల్ని దేవుని మందిరంగా ఆలయం మార్చుకుంటే ఇంత విలువ ఇంత ప్రేమ ఇంత కృప దేవుడు మనకిస్తుంటే ఈరోజు లోకము ఆయన ఉండి నడుచుకుంటున్నారు ఎందుకు ఈ మాటలు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుందంటే నీ ఆలోచన మారాలా నువ్వు కలిగి నీ ఉద్దేశం మారాలా ఎందుకంటే మనకంటూ మనోనేత్రాలు నిప్పబడితే మన ముందు సిరువులో వేలాడిన ఆ దేవుడు పడిన వేదన బాధ యాతన మనం చూడగలిగితే నీకు గొప్పవాడు ఆయనే అవుతాడే తప్ప ఈ లోకంలో ఉన్నవాడు ఎవడు కూడా గొప్పవాడు కాదు ఎందుకంటే ఆయన స్థానాన్ని ఆక్రమించుకుంటున్నారు కొంతమంది స్వార్థపరులు ప్రతి వారి మనం ఎట్లా ఉండాలా ప్రధాన కాపరి అయిన మనం మళ్లించే వారిగా ఉండాలా తండ్రి వైపు మళ్లించే కానీ ఈ రోజు లేదు క్రిస్టియానిటీలో యేసుప్రభు యొక్క ఉద్దేశాలతోటి యేసుప్రభు యొక్క ఆలోచనలతోటి ఆయన మనకు చెప్పిన మాటలతో ఎవరికి అవసరం లేదు ఈరోజు ఆయన మాటలను కూడా వినే పరిస్థితిలో ఈరోజు క్రైస్తవులు లేరు ఈరోజు దేవుని బిడ్డలు లేరు ఎందుకంటే వాళ్ళకి ఏసు ప్రభు విలువైనడు కాదు ఏసు ప్రభు గొప్పవాడు కాదు కానీ ఆ నామంలోనే అన్ని చేస్తారు ఆ నామంలోనే అన్ని చెప్తారు కానీ ఆయనకి అంత విలువ ఇంపార్టెన్స్ ఎవరన్నట్టు అంటే ఆయనకు విలువ ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తామంటే వాక్యాన్ని బట్టి మనం జీవితాలు పాటిస్తేనే కానీ ఈరోజు ఆ విలువ లేదు వాక్యాన్ని బట్టి మాట్లాడితే తీసుకునే స్వభావాలు ఎందుకంటే మనుషులు ఆ రీతిగా ఉన్నారు ఇదంతా ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నంటే చూడండి ఒకటో వ్యూహం రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనము దేవుడు ప్రేమా స్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు అంటే ఆయన లాగా మనము నడుచుకున్న వారమైతే ఆయన అడుగు జాడల్లో నడుచుకున్న వారం అయితే ఆ దేవాది దేవుడైన యేసు ప్రభుని మనం పోలి నడుచుకున్న వారం అయితే ఆయన ప్రేమ కలిగిన వారమైతే మనము ఇతరులను ప్రేమిస్తాము ఎందుకు ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పబడుతుందంటే ప్రేమ లేని వాడు అది నేనైనా మీరైనా ఎవరైనా వాడు దేవుణ్ణి ఎరిగిన వాడు కాదంట ఎందుకు ప్రభు ఈ మాట మనకి చెప్తుండంటే దానికి ముందు మనం చూస్తే కొన్ని వాక్యాలు తర్వాత చూద్దాము దళతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలో ధర్మశాస్త్రం అంతయు నీ పొరుగువాణిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అసలు దేవుణ్ణి ప్రేమిస్తేనే కదా దేవుడు మనకు సెలవిచ్చిన ఆజ్ఞలను ప్రేమిస్తాం దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంది రెండు గంటలు మనం గొంతంతా పెద్దగా అరిసి వర్షిప్ చేయడమా లేదా ఒక పెద్ద మ్యూజిక్ సౌండ్ పెట్టుకొని వర్షిప్ చేయడమా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించేవారే దేవుణ్ణి ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఎవరు అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవుణ్ణి ప్రేమించటం అంటాడు యోహన్ ఇప్పుడు ఆయన ఆజ్ఞలను మనం గైకొంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞనే మనకి ఏమని సెలవిస్తుంది నిన్ను వల్ల ప్రేమించమని చెప్తాను అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు ప్రేమిస్తాం చూడు ధర్మశాస్త్రం అంతా ఏది పాత నిబంధనలో దేవుడి ఇచ్చిన ఏదైతే ఆ ధర్మశాస్త్రం అంతా ఒక్క నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది ఈరోజు అట్లా మనము ఇతరులను ప్రేమించగలుగుతున్నాం మీరు ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీ ఫలం ఏ పాటిది చూడండి ఈరోజు నీతో మంచిగా ఉన్న వాడితో మంచిగా ఉంటాం నువ్వు చెప్పేవాడు నీ మాట వింటుండు కాబట్టి వాడి పట్ల ఉంటాం కానీ ఇందులో ఫలం ఏం లేదు ఇందులో నువ్వు చేసే గొప్పతనం ఏం లేదు ఎందుకంటే ఈ లోకం కూడా అట్లానే పాటిస్తుంది కాబట్టి లోకము వాళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళతో వాళ్ళు అనుగుణంగా ఉంటారు వాళ్ళతో మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగా ఉంటారు వాళ్ళకు సంబంధించిన కాణాలతోటి ద్వేషంగా దూరంగా ఉంటారు కానీ మన ప్రభు సెలవిచ్చిన ఆజ్ఞ ఏంది నిన్ను నువ్వు ఎట్లయితే ప్రేమించుకుంటున్నావో నువ్వు ఇతరులను కూడా అట్లా ప్రేమించినప్పుడు ఆ పొరుగువాడు అవడైనా కావచ్చు నువ్వు ఏం చేసిన ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళం ఎందుకంటే రోమాపత్రిక పదమూడు అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియో ఎవనికి అచ్చి ఉండవద్దు పొరుగువాణిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఎందుకు శాస్త్రంలో పరిశీలన గురించి చేస్తూ ప్రభు మాట చదువుతారు ఏమని వాళ్ళు ధర్మశాస్త్రం మీద కూర్చుండి బోధించేవారే కానీ దాని ప్రకారం చేయని వారు మనలో ఎంతో ఈ కోవలోకి వస్తారన్నట్టు అంటే నిలబడతాం చెప్పేది వాక్యమే కానీ మన జీవితాలు ఆ వాక్యానికి తగ్గట్టు చేయమన్నట్టు వేషధారణ అంటారు దాన్ని కపటం అంటారు ఎందుకు శాస్త్రుల పరిశీల గురించి చెప్పారంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని గైకొని ధర్మశాస్త్రాన్ని పాటించేవారైతే యేసు ప్రభు మీద రాళ్ళు రువి ఆయనని చంపాలని చెయ్యరు ఇప్పుడు మనం ఒకరిని చంపుతున్నాము అంటే ఒక వ్యక్తి నీకుండే ఆ అసూయ ఏదైతే ఉందో ద్వేషం ఉందో ఆ వ్యక్తి పట్ల నీకున్న ఆ ఈర్ష ఉందో ఇవి పొరుగువాడిని ప్రేమించవు కాబట్టి ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప అంటే మనము ప్రేమ గురించి ప్రేమ యొక్క విలువ గురించి ఎందుకు ఆయన ప్రేమాస్వరూపి ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డామంటే ఆయన ప్రేమించిన దాన్ని బట్టే ఈరోజు ఇంకా ఈ లోకము దేవుని ఉగ్రత నుండి కాపాడబడుతుందంటే దేవుడు ప్రేమించిన దాన్ని ఆయన ప్రేమించిన వాడు కాబట్టే భరించుతున్నాడు ఆయన ప్రేమించండు కాబట్టే మన పట్ల మనం చేసే వాటి అన్నిటిని సహిస్తున్నాడు ఓర్చుకుంటున్నాడు అంటే ప్రేమ ఉన్న వారిలో ఇవి ఉంటాయి అన్నట్టు చూడండి పురుగువాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు అంటే ఆజ్ఞలను గైకొనేవాడు దేవుని ప్రకారంగా నడిచిన వాడు ఆజ్ఞలు గైకొనేవాడు ఆయనని ఎరుగున్నానని చెప్పుకునేవాడే గాని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు వాడు నిజము కాదు ఈరోజు మనలో ఎంతమంది నిజం ఎంతమంది అబద్ధమో ఈ వాక్యాలు చూసిస్తాయి నువ్వేదో పెద్ద ప్రార్థన పరుడు అనో లేదా నువ్వేమో పెద్ద ప్రార్థన పరురాలు వనో ఏదో పాటలు పాడో లేదా ఏదో చేస్తే అనే ఆ భక్తి ముసుకులో ఉన్నవే తప్ప వాస్తవంలో నిజంలో వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటున్నానా ప్రవర్తిస్తున్నాను అనేది మాత్రం ఈరోజు క్రైస్తవులు చూసుకోవట్లేదు ఎందుకు గుడ్డితనము ఎప్పుడు అదే చెప్పింది కదా ఈ ప్రజలు తమ నోటుతో నన్ను గణపరిచిదులు హృదయాలు దూరంగా ఉన్నాయి లేవా హృదయాలు ఒకరి పట్ల మన హృదయాల్లో ద్వేషం లేదా ఒకరి పట్ల మనకి అసూయ లేదా ఈర్ష లేదా కలహాలు లేవా మత్సరాలు పెట్టలేవా ఇన్ని హృదయములు పెట్టుకొని ఇంతగా హృదయము ఘోరమైన వ్యాధి కలిగి కూడా నువ్వు రోగస్తుడు అయ్యుండి కూడా నేను మంచివాన్ని బాగున్నానని చెప్పుకుంటే మనుషులు పైరూపం చూసి నేను నమ్ముతారేమో లక్ష్య కానీ నీ హృదయాన్ని ఎరిగిన వాడు సుప్రభు చెప్పండి ఈరోజు లేదా మనం ఇతరులను పలకరించే దాంట్లో ఆ మాటలో ఎంతవరకు నిజముంది చూడండి గృహ పత్రిక పదమూడు అధ్యాయము తొమ్మిదో వచ్చినాము ఏలగనగా బెబిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిల వద్దు అంటే నీ పొరుగువాణి భార్యను వాసించవు నీ పొరుగువాణిది ఏదైనా నీది కానిది ఏది నువ్వు వాసించవు ఎందుకు నువ్వు పొరుగువాడిని ప్రేమిస్తే వాడిని ప్రేమించలేదనుకో వాడి భార్యను కోరుకుంటా వాడి వస్తువులు కోరుకుంటా వాడికి సంబంధించినవన్నీ కోరుకుంటాం ఎందుకు నిన్ను వాళ్ళంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నీ భార్య నీ కోరు ఇష్టపడతావా ఇష్టపడం అట్లనే నువ్వు ఇతరులను ప్రేమిస్తే నువ్వు చేసే తప్పని తెలుసుకుంటావు చూడండి నరహత్య చెయ్యొద్దు పొరుగువాడిని ప్రేమించేవాడు ద్వేషిస్తాడా ద్వేషించడం కదా కొత్త నిబంధనలో నరహత్య వ్యభచరింపద్దంటే మోహపు చూపులు కదా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు వాడు ఆ స్త్రీతో వ్యభచరించిన వాడని అది స్త్రీ అయినా పురుషుడైనా తన సహోదరుని ద్వేషించు ప్రతి ఇప్పుడు నరహంతకుడు దొంగిలవద్దు అంటే దోచుకోవద్దు ఆశింపవద్దు ఎవరిది పొరుగువాడు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడలా అది నిన్ను వలని పొరుగువాడిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కడిగా చివరికి వీటన్నిటికీ దేవుడు ఒకటే మాట చెప్పిండు నీ పొరుగు వారిని ప్రేమిస్తే వాడిది ఏది నువ్వు వ్యభిచరించవు వాడిని నరహత్య చేయవు దొంగిలించవు వాడిది ఆశించవు ఆశించినో లేరా బైబిల్లో ఎంతమంది లేరు ఒక వ్యక్తి ద్రాక్ష తోట కొరకు యజబేలు భర్త ఆశిస్తే ఆ నిరపరాధిని చంపలేదా ఏ రోజు రాజు తన సహోదరుడు వారిని తను అక్రమంగా ఉంచుకున్నప్పుడు బాప్తిస్ట్ మించి యోహాన్ని మందలించినప్పుడు తనని చంపివేయలేదా అందులో న్యాయం లేదు అందుకు దేవుడు అన్యాయస్థుడు కాదు అన్యాయస్థులు ఎవరు ఇలా వ్యభిచరించే వాళ్ళు ఇలా నరహత్య చేసేవాళ్ళు ఇలా పొరుగువాడిది దొంగిలించే వాళ్ళు ఆశించే వాళ్ళు వీళ్ళందరూ అన్యాయస్థులు కాబట్టి అన్యాయస్తులు ఎవ్వడ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోడు మనలో ఎప్పుడు అన్యాయం ఉంటుందంటే మనది కానిది మనకు కావాలన్నప్పుడు మనం చేసే ఏ ఆలోచన నడిచే ప్రవర్తన ఏదైనా అవి అన్యాయంగానే ఉంటాయి అవి కిరాతకంగానే ఉంటాయి అవి దుర్మార్గంగానే ఉంటాయి దాని కొరకు ఆ వ్యక్తిని చంపడానికి కూడా ప్రయత్నిస్తారు చూడండి రోమ పత్రిక అధ్యాయము పదో వచనము ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటయే ఇప్పుడు అర్థమవుతుంది మనకి బాగా వాక్యం నువ్వు ప్రేమ కలిగి ఉంటే వాక్యాన్ని పాటించినట్టు వరాలు ఉంటే కాదు ఎక్కడ బైబుల్ అని వరాలు ఉంటేను బైబుల్ పాటించినట్టు చెప్పలేదు దేవుడు చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే రాసిన సువార్తలో పదహారు యోహన్ సువార్త పదమూడు ముప్పై ఐదులో ప్రభు చెప్పిన మాటే మీరు ఒకరి ఎడలా ఒకడు ప్రేమ గలవారైన ఎడలా బట్టి నా శిష్యులందరూ అని తెలుసుకుందరు ఎవరు వేసు ప్రభు శిష్యులు వరాలు ఉండేవాళ్ళు కాదు నువ్వు భాషల్లో మాట్లాడినా కాదు నువ్వు స్వస్థతలు చేసినా కాదు ఎందుకు ఎవరు ఆయన శిష్యులంటే ప్రేమ కలిగి ఉండేవాళ్ళు ఆయన ప్రేమ స్వరూపి ఆ ప్రేమ మన ఎడల ఆయన ప్రత్యక్ష పరిచండు తండ్రి ఆ ప్రేమ ఎంతగా అంటే మనం చేసిన వాటన్నిటినీ భరించి ఓర్చుకొని సహించి చివరికి రక్షించుకోగలిగింది ఆ ప్రేమ ఆ ప్రేమ ముందు ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా దానికి సాటి కావు దానికి సమానం మనం జీవిత కాలం దేవుని ప్రేమ కలిగి నేను ఉంటే అన్యాయం చేయను ఎవ్వడిది నేను ఆశించను నన్ను నిందించేవాడైనా నన్ను హింసించేవాడైనా నన్ను గాయపరిచేవాడైనా నా గురించి చేసేవాడు ఎవడైనా కానీ వాడిని క్షమించగలను వాడికి క్రీస్తు ప్రేమని చూపించగలనే తప్ప వరాలున్న వాళ్ళు చేయలేరు ఎందుకంటే పౌలు కూడా ఈ మాట మనకు చెప్పండి చూడండి కొరందెలకు రాసిన పత్రిక కొరందెలకు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం ఒకటో వచ్చడం నుంచి ఎందుకు ప్రేమ కలిగి ఉండడం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చట ఎందుకు నిన్నువల్ల నీ పొరుగువాడిని ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన చూడండి పౌలు అంటున్నాడు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ అంటే ఈ లోక సంబంధంగా మనం ఉండే భాష అయినా దేవదూతలతో మనం కలిగే భాష అయినా నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగనలాడు తాళమునై ఉందను అంటే మీ గురించి నువ్వు అతిశయంగా గొప్పగా చెప్పుకోవడమే తప్ప అందులో ఏం లేదు ప్రయోజనము శూన్యమని చెప్తున్నాడు ఎందుకు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగని వాడు ఒక వ్యక్తిని ప్రేమించలేని వాడు ఒక వ్యక్తిని చూడండి ప్రేమించలేని వాడు దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు అదే చెప్పింది కదా తాను చూచిన సహోదరుణ్ణి ప్రేమించలేనివాడు తాను చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది కదా కాబట్టి నువ్వు ఏ భాషతో మాట్లాడినా అది మనుషుల భాష అయినా దేవదూతల భాష అయినా అవి కలిగి ఉంటే మంచిదే కానీ అవి కలిగి ఉండి కూడా నువ్వు ప్రేమ లేని వాడువైతే వ్యర్థుడవే వ్యర్ధురాలవే ఎందుకంటే విలువలేదు అవి సంఘానికి క్షేమాన్ని ఇచ్చిండి ఎందుకు సంఘము అభివృద్ధిలోకి రావడానికి కానీ నీలో ప్రేమ లేకపోతే నువ్వు ఏ వ్యక్తిని కూడా క్షమించలేవు ఏ వ్యక్తి పట్ల కూడా నువ్వు సమాధాన పడలేవు ఒకడు ఎదుగుతుంటే కూడా నువ్వు ప్రేమ లేకపోతే ఓరవలేవు అంత వ్యసనం మనుషులు కలుగుతుంది అన్నట్టు అంతగా అసూయ ఉంటుంది అన్నట్టు చూచిన నీ కళ్ళ ముందున్న సహోదరుడిని తను నీతో పాటు క్రీస్తు రక్తంలో కడిగి క్రీస్తు ద్వారా నూతన సృష్టిగా మారి క్రీస్తు వారసుడిగా మారిన తోటి సహోదరుడి పట్లనే నువ్వు ప్రేమించలేనుడువి దేవుని ఎట్లా ప్రేమిస్తావు ఒకవేళ నువ్వు తెచ్చే అర్పణ కయ్యును ఉంటదే తప్ప ఏ బెల్లు ఎక్కడ ఉంటది అంటే ఆ అర్పణయేంది నువ్వు ప్రార్థన కావచ్చు నువ్వు ఉండే ఉపవాసం కావచ్చు నువ్వు చేసే పరిచర్య కావచ్చు నువ్వు దేవుని పట్ల ఉండేది ఏదైనా అది దేవుడు భరించలేనంతగా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే దేవుడు కోరుకుంటుంది మన హృదయాల్లోకి శుద్ధి కావాలంటున్నాడు ముందు హృదయానికి శుద్ధి ఉండాల హృదయము నిష్కలంకంగా పవిత్రంగా యదార్థంగా పరిశుద్ధంగా ఉండాల కపటం లేని హృదయం ఉండాలి విరిగి నలిగిన హృదయం లాగా ఉండాల హృదయం కలిగి ఉండాల పవిత్రమైన హృదయం కలిగినట్టు ఉండాలి విశ్వాసము కలిగిన హృదయం కలిగి ఉండాలి కాబట్టి ప్రేమ లేని ఆ చేతులకు పెట్టుకుని కలగల గలగల కొట్టుతారు కదా శబ్దం వచ్చినట్టు అట శబ్దం వచ్చి దానివల్ల ప్రయోజనం ఏం లేదన్నట్టు చూడండి ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయురిగిన వాడనైన అంటే నాకెంత ప్రవచనాత్మకంగా నేను ప్రవచించిన ఎంతగా దేవునికి సంబంధించిన ఆ మర్మములన్నీ ఆ జ్ఞానమంతా నేను ఎరిగిన వాడనైనప్పటికీ పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ నేను వ్యర్థుడను ఎందుకంటే ప్రేమ దేవుణ్ణి ఎరుగడు ప్రేమ లేనివాడు దేవుని ఎందు నిలిచి ఉన్నవాడు కాడు ఎందుకు ఈ మాట పౌరుడు చదువుతున్నాడంటే చూడండి యోహను రాసిన మొదటి పత్రిక చూడండి పన్నెండో వచనం నుంచి ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు మన ప్రేమించిన ఎడలా దేవుడు మన ఎందు నిలిచి ఉండును నీ పొరుగు వాడిని నిన్ను నువ్వు గురించి నువ్వు చేసుకోవడం కాదు నీ పొరుగు వారిని వాళ్ళే దేవుని ఎందు నిలిచి ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణమగుతుంది అంట అంటే ఎప్పుడు దేవుని ప్రేమ సంపూర్త అవుతుంది ధర్మశాస్త్రం అంతం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు అది చేస్తే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్ట ఈరోజు దేవుని ప్రేమ ఎప్పుడు నీలో సంపూర్ణమవుతుంది ఒక వ్యక్తిని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు అలా ప్రేమించేటప్పుడు నీకు అహం అడ్డు వస్తుంది ఎందుకు తగ్గించుకోవాలంటే మనకి ఈగోలు అడ్డు వస్తుంటాయి మనకు వయసులు అడ్డు వస్తుంటాయి ఇవన్నీ అడ్డు వస్తే యేసు కన్నా నువ్వు నేను ఈ లోకంలో ఉన్నవాడు ఎవడు గొప్పవాడు కాదు కదా ఆయన కన్నా ఎవడు విలువగలవాడు విలువగలవాడు కాదు కదా అంత గొప్పవాడు అంత సర్వశక్తి మంతుడు సర్వాధికారి సర్వము సమస్తమును అన్ని నోటి మాటతో కలుగజేసిన దేవుడు ఆ దేవుడే తనను తాను రిక్తునిగా చేసుకోగలిగినప్పుడు నువ్వేమన్నా గొప్పడివా నువ్వేమన్నా గొప్పదానివా దేనిలో నువ్వు గొప్ప దేవునితో పోచ్చుకుంటే నీ బతుకు నీ జీవితం నా బతుకు నా జీవితం ఎవరి జీవితాలు అంటే నువ్వు దేవుని అంత గొప్ప అంటే తగ్గించుకోలేని వాడు నువ్వు క్రీస్తు యొక్క అడుగుజాడలో ఉంటే క్రీస్తుని పోలి నడుచుకుంటే క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే ఆయన పాపులమైన మనల్ని భక్తిహీనులమైన మనల్ని తానే మొదట మనల్ని ప్రేమించి మనల్ని వెతుక్కుంటూ లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించుకున్నాడు దాని కొరకు ఎంత శ్రమ అనుభవించి ఎన్ని బాధలు నిందల అవమానాలన్నీ భరించి తాను అంతగా రిక్తునిగా అవ్వగలిగినప్పుడు నువ్వేమన్నా గొప్పవాడివా నువ్వేమన్నా గొప్పదానివా చెప్పండి మనం దేనిలో గొప్ప వేసి ప్రభుత్వ పోల్చుకుంటే దేనితో ఆయనతో మనం సరిచూడగలుగుతాం ఆ దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనకు ఒక మాదిరి చూపించి నేను ఇలా నడుచుకున్నాను కాబట్టి నన్ను వెంబడించే వారైనా మీరు అలానే నన్ను పోలి నడుచుకోమంటే ఇది మనుషులకు కష్టంగా ఉంటుంది ఎందుకంటే శరీర సంబంధులు ఆత్మ సంబంధులు కాదు కాబట్టి చూడండి దీని మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామనియు ఆయన మన ఎందున్నాడని తెలుసుకొని చున్నాము దేని వలన ప్రేమించిన దాని నీలో ప్రేమ లేని వాడు ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు వ్యద్దు అని పౌలు నువ్వు ధర్మశాస్త్రాన్ని కూడా గైకోనని వాడు ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు కదా ఆజ్ఞాతి క్రమమే పాపం అన్నట్టు నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు దేవుని స్వరూపంలో సృజించబడిన మనుషులను ప్రేమించలేనప్పుడు నువ్వు ఎట్లా దేవుని సంబంధం అవుతారు కాబట్టి దీని మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామని ఆయన మన ఎందున్నాడని తెలుసుకొని చున్నాము నాకు వరాలు ఉన్నాయి కాబట్టి నేను దేవుణ్ణిలో ఉన్నాననుకోవడం కాదు నేను మంచి విశ్వాసం గలవాడని నా విశ్వాసుడు లేడు అనుకునేదాన్ని బట్టి ప్రభు జీవితమే మనకు మాదిరి అలా మన జీవితం లేనప్పుడు చెప్పే నేనైనా అపద్ధికునే వినే ఎవ్వడైనా అపత్తికుడే వాక్యము అర్థమది వాక్యము యదార్థమైనది ఇది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడానికి మనలాంటి నరుడు కాదు మనలాగా ఆయన చంచలమైన మనస్తత్వం గల దేవుడు కాదు కాబట్టి యువహను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు పదిహేడో వచ్చినము మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మిరిగిన వారమై నమ్ముకొని ఉన్నాం కాబట్టి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించగలిగినాం నేను పాపిని ప్రభు అని నా పాపాలు క్షమించబడాలంటే మీ ద్వారానే ప్రభ నాకు పాప క్షమాపణ అని నమ్ముకున్న వాళ్ళం ఆయన ఎందుకు నమ్ముకున్నాము నన్ను రక్షించడానికే కదా ఈ లోకానికి వచ్చిండు ప్రభు నన్ను రక్షించడానికే కదా ఆయన దరిద్రుడయ్యిండు నన్ను రక్షించడానికే కదా నా అతిక్రమములు నా పాపములు నా వ్యసనములు దోషములు అన్నిటిని భరించి పాపము లేని దేవుడు తాను పాప పరిహార్ద బలిగా మారిండు మేలు నాకు కలగాలని కీడు ఆయన అనుభవించిండు నేను జీవంలోనికి ప్రవేశించాలని ఆయన మరణంలోకి ప్రవేశించిండు ఇంత చేసిండు కాబట్టి ఆయన ప్రేమ దేవుడు ఆయన నిజమైన దేవుడు అని కదా మనం అందరం అలా నమ్ముకున్న మనము దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవుని నిలిచి ఉన్నాడు దేవుడు వాణి ఎందు నిలిచి ఉన్నాడు ఇప్పుడు పౌలులో చెప్తున్నాడు కదా నాకు ఇవి నేను ప్రేమ లేని ఒక వ్యక్తిని ప్రేమించలేనప్పుడు ఒక వ్యక్తికి దేవుని గురించి మనం చెప్పలేనప్పుడు మనం ఎక్కడ దేవుణ్ణి ప్రేమించిన నీకు ప్రేమ అంటే విలువలేందన్నట్టు ఆ ప్రేమలోనే సువార్థ ఉంది ఒక వ్యక్తి ప్రేమించినవంటే నీ ఆ వ్యక్తిని ఎట్లాగైనా ఏసు ఎట్లా మనల్ని రక్షించుకోవాలని ప్రయాసపడిండో ఆ ప్రయాసము మనలో కనిపిస్తుంది దాని కొరకు దేన్నైనా తగ్గించుకుంటాము ఎన్ని నిందలైనా భరిస్తాము అవమానాలైనా సహించి ఎలాగైనా వాళ్ళని ప్రభులోకి రావాలనే ప్రయాస దాని కొరకు పౌలు నా ప్రాణం ఇచ్చుటకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు ప్రేమించడానికే సిద్ధంగా లేము మనం ప్రాణాలు ఇస్తామా మనలో ఎవరిలో అన్నా అది కనిపిస్తుందా ఎవరి జీవితాలు దేవుని ఎదుట అలా కనపడుతున్నా ఒక్కడంటే ఒక్కడు కూడా ఎందుకంటే ఎవరిలో లేదు ఆ ప్రభు పడిన ప్రేమ ఆ ప్రయాసము ఈరోజు మనుషుల్లో కనపడట్లేదు అండ్ ఎందుకు అంతగా నిందలు అవమానాలన్నిటిని భరించి సహించి ఈ లోకానికి రావాలా ఈ లోకంలో అంతగా ఆయన శిక్ష అనుభవించాల కాబట్టే కదా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త జపమన్నాడు ఎందుకు ఆయన ప్రేమ నువ్వు ఎరిగిన కాబట్టి ఆ ప్రేమ ఇతరులకు తెలియజేయాలి కాబట్టి నీ ఆ దేవుడు ఎంతగా సిలువలో తన ప్రేమ చూపించిండని మనుషులకు తెలియజేయాలి చూడండి యువను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చినము తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము ఇది నిజమైన క్రైస్తవుడు యసు శిష్యుడంటే ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడు ఆయన ఈ లోకంలో ఎలాగూ నడుచుకున్నాడు ఆయన వేసిన అడుగుల నీ అడుగున అడుగు వేరే అడుగు వేయకూడదు ఆయన నీకు మాదిరి ఆయన నీకు స్ఫూర్తి లోకంలో ఎవరిని ఎంతమందిని రోల్ మూడల్ తీసుకున్నా వీళ్ళు చివరి వరకు వాళ్ళ రక్షణ వీళ్ళుకుంటదంటే కూడా గ్యారెంటీ లేదు ఎందుకు మన కళ్ళ ఎంతమంది ఒకప్పుడు వెలిగిన సేవకులు ఇప్పుడు ఎట్లా ఉన్నారో తెలుస్తులేదా గ్యారంటీ లేదు మనుషులు నమ్మదగినవారు కాదు ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు కాదు దేవుడే నమ్మదగినవాడు కాబట్టి తండ్రి చిత్తాన్ని నమ్మకంగా తండ్రి తన కనుకి అనుగ్రహించిన పనిని నెరవేర్చిపోయింది కుమారుడు మనం ఏసుప్రభు లోకంలో ఎట్టివాడై ఉన్నాడో అట్టివాడై ఆయన అందరినీ ప్రేమించండి ఆ పాపాత్మురాలు స్త్రీని ప్రేమించండి ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిందే పాపులను పిలవడానికి బలిని కోరట్లేదు కనికిరాన్ని కోరుకుంటున్నాడు ఈరోజు దేవుడు కనికరం ఏంది ఆ కనిక్రం అంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధినుడు కానీ అతిక్రమములు ఒప్పుకుని వాడు ఆయన కనికరాన్ని పొందుకుంటాడు కాబట్టి మనుషులందరూ అతిక్రమాలు ఒప్పుకోవాలా అలా ఒప్పుకోవాలంటే మనుషులకి ఆ దేవుడు ఆ సిలువలో పడిన ఆ ప్రేమని తెలియజేయాలి నువ్వు పాపివి కాబట్టి నువ్వు నశించుటకు వెనుకు తీసిన కాబట్టి నువ్వు పాపముల చేత అపరాధముల చేత నువ్వు చచ్చిన కాబట్టి ఆ ఏదైతే ఆ దెయ్యం పట్టిన సేనా దెయ్యం పట్టిన వాడు ఎట్లయితే సమాధులు కాడ వాసనం చేస్తుండ మనం కూడా మన స్థితి కూడా అలాంటిది మన బతుకు కూడా వెలుగు రానప్పుడు చీకటిలో అట్లా బతికిన అలాంటి మనల్ని వెలుగుగా ఈ లోకానికి వచ్చిండు దేవుడు కాబట్టి ఆయన గురించి చెప్పడమే కదా ప్రేమ పొరుగు ప్రేమించాలి కదా ఎందుకంటే అవి ఈ రోజు మనుషులు చేయట్లేదు చూడండి వరందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయం రెండో వచనము ప్రవచించ కృపావరము కలిగి అంటే ఎంత వరము ఎన్ని ప్రవచనాలైనా నేను ఈజీగా అర్థం చేసుకొని అది కూడా దేవుని కృప వల్ల వచ్చిన వరము కాబట్టి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే కాబట్టి ఎందుకు పౌలి మాట చూతుండు ఒక వ్యక్తిని ప్రేమించలేనప్పుడు ఒక వ్యక్తిని ప్రభులోనికి నేను నడిపించలేనప్పుడు ఒక వ్యక్తి నశించిపోతుంటే నేను చూచి కూడా రక్షించలేనప్పుడు నేను ఎవరిని ఈరోజు భక్తి భక్తి భక్తి ఆరాధన ఆరాధన ఏం ఆరాధన అయిదా దేవుడు కోరుకుంటున్నాడు పలుల దేవుడు కోరుకుంటున్నాడు కనికిరాన్ని కోరుకుంటున్నాడు ఆ కనికిర మనుషులు పొందుకోవాలంటే నువ్వు వెళ్ళి ఆయన ప్రేమ గురించి ఆయన ఈ లోకంలోకి వచ్చి పడిన ప్రయాసము గురించి ఆ సిలువ గురించి ఆయన పునరుద్ధానం గురించి నువ్వు ఇతరులకు చెప్పాలా ఇది రొటీన్ బోధ ఇది రొటీన్ అయిపోయింది అన్నట్టు అంటే తినగ తినగ వ్యాపారు తీయగా ఉండకుండా చేదైపోయింది చూసినవా ఈ బోధ రొటీన్ అయిపోయింది అన్నట్టు చూడండి కొరందిలకు రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయము మూడో వచ్చినము వీధల పోషణ కొరకు ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం లేదు ఎందుకు ప్రేమ స్వరూప ఆయన ప్రేమ ఆయనలో ఉంది ఆ ప్రేమే ఆయన మూలంగా మనకు కలుగుతున్నప్పుడు మనం ఆయనలో ఉన్నప్పుడు ఆ ప్రేమ మనలో కలిగినప్పుడు ఆ ప్రేమ ఇతరులకు చూపించట్లేదంటే ఎక్కడ మనలో నిజమున్నట్టు ఒక వ్యక్తిని ప్రేమించలేనప్పుడు ఒక వ్యక్తిని ప్రభు యొక్క రక్షణలోకి నడిపించలేనప్పుడు ఒక వ్యక్తి నీకు ద్రోహమే చేయొచ్చు అన్యాయమే చేయొచ్చు ఆ వ్యక్తి నిన్ను అవమానపరచుండొచ్చు ఏదైనా చేయొచ్చు ఆ వ్యక్తిని క్షమించలేని హృదయము నీలో లేనప్పుడు ఏం వరాలు వీటి ఎందుకు ప్రయాసపడుతున్నారు మనుషులు ఉత్తమమైన దాన్ని విడిచిపెడుతున్నారు నువ్వు పొద్దుగుకులు దేవుని భాషలతో మాట్లాడితే ఒక వ్యక్తిని ద్వేషిస్తే ఏం లాభం నువ్వు పొద్దుగుకులు మాట్లాడి మరలా పాపం చేస్తావన్నట్టు ఒక వ్యక్తిని ప్రేమించలేనప్పుడు ఒక వ్యక్తిని చూసి ఓర్వలేనప్పుడు ఒక వ్యక్తి పట్ల మనలో భేదాభిప్రాయాలు కలిగినప్పుడు ఏం మనం దేవుణ్ణి ప్రేమించినట్టు దేవుడు మనకు సెలవించిన ఆజ్ఞలను ప్రేమించినట్టు ఆయన చెప్పిండు నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు బైకు నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు అన్నాడు అంతే తప్ప నన్ను ప్రేమించే నాకు ఈ వరాలు కలిగి ఉంటారని చెప్పలేదు దేవుడు ఆ వరాలను బట్టి దేవుడు చెప్పేవాడైతే ఆయన నామంలో నిజంగా వాళ్ళు ప్రవచించినారు ఆయన నామంలో నిజంగా అద్భుతాలు చేశారు దెయ్యాలు వెళ్ళగొట్టారు రోగులను స్వస్థపరిచిన నేను ఎన్నడ మిమ్మల్ని ఎరుగనన్నాడు ఎందుకంటే వాళ్ళలో ఏం లేదు ప్రేమ లేదు ప్రేమ ఉంటేనే కదా చివరి వరకు చివరి వరకు ఆ వ్యక్తి ప్రేమించిన వ్యక్తి పట్ల రక్షించుకోవాలనే ప్రయాసం మనలో కనిపిస్తుంది ఈరోజు కనిపిస్తుందా ఆ ప్రేమ ఆ వ్యక్తి పట్ల ఆ ప్రయాస పడాలని కనిపిస్తుందా ఎందుకంటే లేదు ఇది పూర్తి వాక్యానికి విరుద్ధం ఇది పూర్తి దేవుని యొక్క ఉద్దేశానికి విరుద్ధం త్రోవ తప్పిన గొరెలను మనం తొంభై తొమ్మిది గొరెలు ఉన్నా తప్పిపోయిన ఒక్క గొరెను ఎందుకు వెతుకుండు దాని పట్ల ప్రేమ ఉంది అది ఎందుకు తప్పిపోయిందా కారణం ఏంది దాని హేతు చూడలే తండ్రి తనకు అప్పగించబడిన వందలు వంద తనతో ఉండాలి కానీ ఏ ఒక్కటి కూడా తప్పిపోకూడదని అనుకున్నాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి వెళ్ళి ముద్దు పెట్టుకొని హత్తుకున్నాడు కుమారుడిని దక్కించుకున్నప్పుడు ఎంత ఆనందించండు సంతోషించుండు అంతే తప్ప కుమారుడు తప్పిపోయిందని చెప్పి చులకనగా హేళనగా తీర్పు తీర్చినట్టు తండ్రి మాట్లాడలేదు నన్ను విడిచి వెళ్ళినావు కాబట్టి నీకు కష్టాలు వచ్చినాయి నన్ను విడిచి వెళ్ళినో కాబట్టి నువ్వు ఈ శ్రమలు వచ్చినాయి నువ్వు ఎట్లా అయిపోయినవంటే నువ్వు దుష్టిని సంబంధం అన్నట్టు నీలో ప్రేమ లేదు ఎందుకంటే క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఆ వ్యక్తి నిన్ను అవమానపరిచిన వ్యక్తైనా గాయపరిచిన వ్యక్తి అయినా నిందించిన వ్యక్తి అయినా నిన్ను హింసించిన వ్యక్తి అయినా ఏసు ప్రభు కన్నా నువ్వేమి నేనేమి అతీతులము కాము ఏసు ప్రభువే సిలువలో వీరు ఏమి చేయిచున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమన్నాడు అంతకన్నా మనం గొప్పవాళ్ళమా ఈరోజు ఒక వ్యక్తిని అట్లా క్షమించలేకపోతున్నావు అలా ఒక వ్యక్తిని క్షమించి తప్పిపోయిన కుమారుడు మరలా తండ్రి దగ్గర తిరిగి వస్తే ఎట్లా హత్తుకొని చేర్చుకున్నాడు ఈ రోజు అట్లా మనం ఒక వ్యక్తిని చేర్చుకోలేకపోతున్నాం ఎక్కడ మనలో ప్రేమ ఉంది బైబిల్ అంతా ఇదే కదా చెప్తుంది ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చిండు నీ పొరుగు వాడినిది ఏది కదా నీ పొరుగువాడి భారీని ఆశించకూడదు కదా నీది నీది కాది నువ్వు లంచాలు తీసుకోవాలా దొంగతనాలు చేయాలా నేరాలు మోపాలా అబద్ధ సాక్ష్యాలు చెప్పాలా ఎందుకు దాని కొరకు ఇంత నీచాతి నీచంగా మనుషులు తయారవుతారు కాబట్టి ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అంటున్నాడు పౌలు ప్రేమ దీర్ఘకాలము సహించును యేసు ప్రభు చివరికి తన తుది శ్వాస విడిచేటప్పుడు కూడా తనను ఆ రీతిగా చేసిన మనుషులను సహించగలిగేడు అంతకన్నా గొప్పలం కాదు మనం ఆ ప్రభు ప్రేమ నీలో ఉంటే ఆ ప్రభు నువ్వు నడుచుకున్న వ్యక్తి ఆ ప్రభు యొక్క ప్రేమ కలిగి ప్రయాస వ్యక్తివైతే నువ్వు యేసు ప్రభు లాగానే మనం ఉన్నామా యేసు ప్రభులాగా చూడండి ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును స్టెఫన్ రాలతో కొట్టారు తను ఏ పాపం లేనప్పటికీ తన మీద నేరాలు మొప్పి అబద్ధ సాక్ష్యాలు పలికించి నిరపరాధినైన తనను రాళ్లతో కొట్టినా కానీ స్టెపన్ ఏం చేసిండు ఆ కొట్టిన మనుషుల యొక్క దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని అన్యాయాన్ని కూడా సహించి చివరికి దయ చూపించండి ఎట్లా ఈ నేరం వీళ్ళ మీద ఉండకూడదు చూడు ఎంత గొప్ప మనసు ఎంత గొప్ప ప్రేమ ఈ వరాల కన్నా ఇది గొప్పది కదా విలువైనది కదా అట మనం చేయగలమా మన మాట అంటే చాలు ఎక్కడ రోషం వస్తుంది మనకి తగ్గింపు జీవితం ఉండదు మీలో ఇదిగో ఇది తరిగలేదంటే చాలు నీ వల్ల కాదు అన్నట్టు నేను నువ్వు తగ్గించుకోవడం తగ్గించుకోలేవు కాబట్టి ఆ వ్యక్తి పట్ల నీకు కోపం ద్వేషం ఈ హృదయంలో మత్సరం కలహం ఇవి పెట్టుకొని సత్యానికి విరోధంగా మాట్లాడుతూ ఈరోజు మనుషులు జీవిస్తున్నారు ప్రేమ మత్సర ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు డమ్మముగా ప్రవర్తించదు గర్వంతో మాట్లాడరు ఒక ని చేసి మాట్లాడరు అందుకు పరిసేయుడు శంకరి ప్రార్థనలో శంకరి ఎందుకు నీతి మంత్రుడికి వెళ్ళిండంటే పరిసేయుడు డమ్మముగా ఉన్నాడు నువ్వు గొప్పవాడివైతే కావచ్చు నీ గొప్పతనాన్ని చూపించుకోవడానికి ను గొప్పవాడిగా అనిపించుకోవడానికి ఇంకొకరిని చులకనగా చేసి చేయాల్సినంత అవసరం ఏముంది ఇంకొకరిని కించపరచాల్సిన అవసరం ఏముంది నీకు చేతనైతే నువ్వు చేయగలిగితే ఈ వ్యక్తిని కూడా మార్చు ప్రభు అనే ప్రార్థన చేయాలి కానీ యేసు ప్రభు చేసిన ప్రార్థన చెప్పండి ఈరోజు లేరా అట్లా డమ్మంగా ప్రవర్తించేవాళ్ళు అట్లా డమ్మంగా ప్రవర్తిస్తూ అతిశయించి ఇంకొకరిని నీచంగా చూసేవాళ్ళు ఇంకొకరిని కించపరిచేవాళ్ళు మనకు చేతనైతే మనం చేయగలిగితే వాళ్ళని కూడా మనలాగా మార్చడానికి ప్రేమ కలిగి వెళ్ళి వెతుకు అలా అడిగేయి వాళ్ళు దేనిలో తప్పిపోయినారు దానిలో వెతికి మరలా తండ్రి దగ్గరికి తీసుకురా తప్పిపోయిన గురిన అట్లనే వెతుకుంటే తండ్రి తీసుకొచ్చిండి కదా అట్లా చెయ్యరు అట్లా ప్రయాసపడరు అట్లా క్రీస్తు అడుగు జాడల్లో ఉండరు ఇవి మంచివి కాదు ఇలా ఉండే నేనైనా మీరైనా ఎవరైనా కానీ అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకున్నదు అంటే స్వార్థం ప్రేమలో ఈ రోజంతా స్వార్థమే ఈ రోజు మనసులు చూపించే ప్రేమ ప్రతి దానిలో స్వార్థం ఉంది స్వార్థము లేనివాడు ఒక్కడు కూడా లేడు ఎందుకంటే స్వార్థపరులు త్వరగా కోపడదు అపకారమును మనసులో ఉంచుకోదు ఏసు ప్రభుకు అపకారమే చేశారు నువ్వు దేవుని కుమారుడు అయితే నేను నువ్వు రక్షించుకోలేవా నువ్వు చేతగాని పౌలుని కూడా అట్లానే నేరాలు మొప్పి రాలతో కొట్టినా స్టెపన్ని స్టెపన్ అపకారం మనసులో ఉంచుకొని వీళ్ళని వీళ్ళ నాశనం అవ్వాలా వీళ్ళని శిక్షించు ప్రభు ఈ నేరం వీళ్ళ మీద ఉండొద్దని చూడండి ఎంత ప్రేమ వాళ్ళలో పరిపూర్ణం చేయబడింది ఎంతగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని గైకొని దేవుని మాటలు గైకొని మనుషులకు ప్రేమ చూపిస్తున్నారు ఈరోజు మన మన జీవితంలో మనలో ఇవి కనిపిస్తున్నాయా ఇవి మనలో కనిపిస్తున్నాయా ఇవి మనలో ఇతరులు మనల్ని చూసి చూడగలుగుతున్నారా చూడండి కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయము ఏడో వచ్చినము ఎనిమిదో వచ్చినము అన్నిటినీ తాళుకును దేవుడు కప్పుకున్నాడు అన్ని పాపాలు కప్పిడు ఎంతగా ఆయన ఓర్చుకున్నాడు కదా పాపం పౌలునే చరసాలలో వేశాడు వాళ్ళు ఓర్చుకోలేదా వాళ్ళు సహించలేదా వాళ్ళు అలా తాళలేదా మనము సువార్త చెప్పాలన్నా మనలో ప్రేమ ఉండాలి ఎందుకు అయ్యో నేను రక్షించబడ్డానే అయ్యో నేను ఏసు ప్రభు ద్వారా నా పాపాలకు పాపక్షమాపం తెచ్చుకున్నానే కాబట్టి నేను పరలోక రాజ్యాన్ని ఉంటాను అలా లేని వాళ్ళందరూ నరకంలోకి పోతారే నరకంలో శిక్ష అనుభవిస్తారే నిత్య నరకానికి పాత్రలు అవుతారే అని అలా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు కూడా వేస్తూ ప్రభులాగా వెళ్ళి వెతుకుతావు ఈరోజు మనుషులు వెతకట్లేదంటే ఏం లేదు ప్రేమ లేదు పైకి భక్తి అంతే ఎక్కడ కూడా దేవుని ప్రకారంగా నడుచుకునే విధానమే ఉండదు అందుకు పైకి భక్తి పైకి భక్తి చూపించుకునేదే పైకి భక్తి లాగా నటించేదే తప్ప నిజమైన భక్తి నిష్కలంకమైన భక్తి కనిపించనే కనిపించదు చెప్పే దేశ ప్రభు గురించే కానీ ఒకడిని చూసి కూడా అసూయపడతారు ఒకడి పట్ల ఓరవలేని తరాగా ఉంటారు ఒకటి విజయాన్ని నా విజయము అనే భావన ఉండదన్నట్టు వ్యసన పడతా ఉంటారు అన్నిటినీ తాలుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ పరీక్షించును నిరీక్షించును ప్రేమ శాశ్వత కాలం ఉండును వరాలుండవు ఉండేది ప్రేమే ప్రేమమయుడు ప్రేమ స్వరూపి అయిన ఆ ప్రేమ జగత్తి పునాది వేయబడక ప్రేమ కాబట్టే మనుషులను ప్రేమించిండు కాబట్టే మనుషులంటే ఆయనకి ఇష్టలు కాబట్టే వాళ్ళకి సమాధానాన్ని కలగజేయడానికి లోకరక్షకుడిగా దేవుడు వచ్చాడు అలాంటి ప్రేమ ఆ శాశ్వతమైన ప్రేమ ఆ శాశ్వతమైన దేవుని యొక్క కృప ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనందరికీ మానవులందరికీ చూపించాం ప్రవచనములైన నిరర్ధకల భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధక కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ చూడు చివరికి ఆ వరాల గురించి గొప్పగా చెప్పలేదు భాషల గురించి గొప్పగా చెప్పలేదు నువ్వు ఎంత పరిపూర్ణ విశ్వాసం కలిగి కొండలంతా పిగిలించే వాడివైనా నువ్వు ఎంతగా నీ శరీరాన్ని కాల్చుకునే వాడివైనా ఎన్ని చేసినా ఎంత పడినా నీలో ప్రేమ లేని నీకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి ఎందుకు వేసు ప్రభు మాట యోహన సువార్త పదమూడు అధ్యాయ ముప్పై ఐదో మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ ఎడల అంటే ఒకని ఎడల ఒకడు అంటే వాడు ఎవడైనా కావచ్చు కాబట్టి నా గ్రూప్ కాబట్టి నేను ప్రేమ చూపిస్తాను నా గ్రూపుకు సంబంధించిన కాదు కాబట్టి ఇది కాది శరీర సంబంధాలు ఉన్న వాళ్ళు అంటారు వీళ్ళు దేవుడిని ఏ మాత్రము ఎరుగినోళ్ళు ఇలాంటి ఆలోచనలు కాదు దేవుడు లోకానికి రక్షకుడు సమస్త మానవాలని రక్షించిన దేవుడు ఇందులో కులం ఎక్కడుంది మతం ఎక్కడుంది భేదాలు ఎందుకు రావాలా ఆ ఒకడు ఎవడైనా కావచ్చు నీ కులము ఆయనోడు కావచ్చు కానోడు కావచ్చు నీ శత్రువు అయినా కావచ్చు శత్రువుని ప్రేమించమని చెప్పలేదా మిమ్మల్ని హింసించే వారిని చెప్పించొద్దు దీపించమని చెప్పలేదా మీరు కీడు చేసి శ్రమ మేలు చేసైనా శ్రమ అనుభవించమని చెప్పలేదా ఏసు ప్రభు ఉద్దేశాలు ఏసు ప్రభు చెప్పిన మాట ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రకటించిన వాక్యం అది వీటితో మాకు అని మనుషులు తీర్మానించుకున్నారు కాబట్టి అలాంటి ఎవడన్నా చెబితే వాటి మీద ద్వేషం చూపిస్తున్నారు కాబట్టి ఏసు ప్రభు శిష్యులు ఎవరు ఒకరిని ఒకడు ప్రేమించేవాడే యేసు ప్రభు శిష్యుడు ఒకరినొకడు ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ఒకడు ప్రేమించిన దేవునిలో నిలిచి ఉన్నవాడు దేవుడు వాణిలో నిలిచి ఉన్నవాడు ఒకరినొకడు ప్రేమించకపోతే మనం ఆజ్ఞనే అతిక్రమిస్తాం అన్నట్టు చూడండి కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము ఒకటో వచనము చూడండి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడో వచనంలో లేమి కలుగదు కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును ఒక త్రో పక్కన ఎవడో ఆకలి కూడా చూసి పక్కగా వెళ్ళిపోతారు అన్నట్టు అంత కరుణ జాలి దయలేని జీవులు మనుషులు ఎంత దుర్మార్గంగా అన్యాయంగా ఉన్నారు చూడండి దేవుడు ఏం చదువుతాడు బేదలకిచ్చు వానికి లేమి కలగదంట అంటే వాడికి సమృద్ధిగా ఉంటదంట ఆ బేదలు ఎవరైనా కావచ్చు కదా ఆధారం లేని ఆశ్రయం లేని వాళ్ళందరూ భేదలే కదా ఆ వ్యక్తిని చూసి కూడా కన్నులు తిప్పుకొని వెళ్ళిపోతారు ఒక ఎరుకలో ఇరుషులేము నుండి ఎరుకో పట్టడానికి ఒక వ్యక్తి వెళ్ళి దొంగల చేతిలో చెక్కబడి కొరప్రాణంతో పడి ఉంటే అప్పుడు ఒక లేవీడు యాజకుడు వచ్చి చూసి పక్కగా పోతే ఒక సమరయుడు వచ్చిండు చూసినారా లేవిడు యాజకుడు ఇవరు క్రైస్తవులు చూసి పక్కగా వెళ్ళిపోతారు అలాంటి వాడికి ఏం కలుగుతుందంట బహుశాపములు కలుగును ఎందుకంటే ఏ రోజు కూడా నువ్వు నీ పొరుగు వారిని చూడండి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నంటే కీర్తనల గ్రంథము నలభై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినాము వేదలను ధన్యుడు ఆపత్కాల మందు యహోవ తప్పించును అంటే ఒక వ్యక్తి పట్ల నీకు కనికరం కలగాలన్నా ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి యొక్క స్థితిని బట్టి నీకు జాలి కలిగి సహాయపడాలన్నా మొదట నీలో ఉండాల్సింది ప్రేమ అదే నీ అన్ననో నీ చెల్లెనో అదే నీ రక్త సంబంధం అట్లా కొరప్రాణంతో పడితే చూసి పక్కకు వెళ్ళిపోతారా నీ వాళ్ళు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు నువ్వు గొప్పవాడివి కాదయ్యా నీలో గొప్పతనం లేదయ్యా దాన్ని బట్టి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా ఏమి లేదయ్యా నీ కాని వాడు వాడి పట్ల నువ్వు చేసినప్పుడు నువ్వు గొప్పవాడివయ్యా అని చెప్తుంది బైబుల్ కాబట్టి బేదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలం అందు యహోవాన్నిని తప్పించును అంతే మాత్రం కాదు యహోవాన్నిని కాపాడి బ్రతికించును జీవమిస్తాడు దేవుడు ఎవరికి దిక్కు లేని వారికి యాకోబ అంటాడు క్రైస్తవులందరూ ఈరోజు భక్తి భక్తి అంటే ఒక పది పాటలు సౌండ్ సిస్టమ్ పెట్టుకొని పెద్దగా అరుసుకుంటా కేకలు వేసుకుంటా మాకు వర్షీప్ వర్షిప్ అంటున్నారు ఏం వర్షిప్ ఆ భక్త కోరుకుంటున్నాడు దేవుడు ఈరోజు దేవుడు ఆ భక్త మనుషుల నుంచి కోరుకుంటున్నాడు చూడండి దేవుడు అల్లరికి కర్త కాదు కదా దేవుడు కోల్పనే భక్తి చూడండి యాకోబ్రాసిన మొదటి పత్రిక ఇరవై ఒకటో ఇరవై ఏడో వచ్చినాం చూడండి తండ్రి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును భక్తి ఏదనగా ఈ భక్తి ఎలా ఉంది పవిత్రంగా ఉంది నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడమే భక్తి ఇలా నువ్వు భేదలను కటాక్షించకుండా నీ పొరుగు ప్రేమించకుండా నీ సహోదరుడు ఎవడో కష్టాల్లో శ్రమంలో ఉంటే చూసి కూడా పక్కకి వెళ్ళిపోయే స్థితులను ఉన్నాం అనుకో నువ్వు అందుకు హృదయాలు దూరంగా ఉన్నాయన్నాడు నోటిదేముందయ్యా నోటిది ఏముంది నోరు ఉంది కాబట్టి పాటలాడతాం కానీ హృదయాలు బాగున్నాయా ఒక వ్యక్తి చేసే స్వభావం లేనప్పుడు ఏముంది నోరు ఇచ్చిండు కాబట్టి వాగుతా పాడతాం వాగుతా పాడడంలో తప్పు కానీ ఆ అసలైన భక్తి ఏంది ఎందుకు భక్తి చేస్తున్నావు దేవుణ్ణి మహిమపరచడానికి దేవుని నామాన్ని గణపరచడానికి ఆ భక్తి పాటలు పాడడంలో కాదు దేవుడు కోరుకుంటుంది ఇలా భేదలను కటాక్షించి దిక్కులేని పిల్లలని విధవరాళ్ళని పోయి పరామర్శించయ్యా అది నాకు కావలసిన భక్తి అది పవిత్రమైన భక్తి అట్లా ఉండి ఉపవాసం ఉంటేనే కదా నాకు కావాల్సిన ఉపవాసం అని చెప్పలేదా ఇది చెయ్యరు క్రైస్తవం ఇవి పాటించరు ఒక సిస్టమ్ పెట్టుకుని ఒక ఏమంటారు ఒక భ్రమలో ఉండి దేవుడిని ఆరాధిస్తున్నాం తుతిస్తున్నాం దేవుణ్ణి ఎక్కడికో తీసుకెళ్తున్నావు అంటాం నువ్వు అక్క చేస్తే దేవుడు ఎక్కడికి రాడు ఎలాంటి నీతి కార్యాలు చేయి ఎలాంటి కార్యాలు చేయి నువ్వు ఎవడికైతే ఆదుకున్నావో వాడు చదువుతాడు దేవుడు ఉన్నాడని అది మహిమంటే అట చెయ్యరు చూడండి దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయుహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటాయనే అంటున్నాడు ఇది భక్తి యహలోకమాలిన్యం అంటుకోకుండా దిక్కులేని పిల్లలను విధవరాలను భేదలను నువ్వు చేసేవో చూసినావా ఆ భక్తి దేవునికి మయం కాబట్టి ఎందుకు ఈ మాట దేవుడు చదువుతున్నాడు చూడండి యహోను కీర్తనలు నలభై ఒకటిలో రెండు మూడు కాపాడి బ్రతికించును భూమి మీద ధన్యుడగును ఎందుకు కొరిన్నెలకి దేవుడు అంత గొప్ప విలువించండు కొరిన్నేళ్ళ వ్యక్తి ఇంత మంచి పనిచేసిన రక్షణ లేదు కాబట్టి పేతున్న పంపించండి దేవుడు భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఈచకు నీవు వాని అప్పగింపవు చూడండి ఈరోజు చాలా మంది నా రోగం బావాలని బాగుపడాలంటే హాస్పిటల్ చుట్టూ కాదు ఈ వాక్యాన్ని నువ్వు పాటిస్తే ఉచితంగా నీకు స్వస్థత వస్తుంది నమ్మిన వాళ్ళు ధన్యులు చూడండి ఏంటంటే కీర్తనల గ్రంథము నలభై ఒకటి మూడవ వచ్చినము మీద వానిని చూడండి రోగశయ్య మీద ఎహోవాణిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదు స్వస్థత కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పెట్టే డబ్బులు వెళ్ళి భేదలకు ఇవ్వండి ఈ వాక్యం మీ జీవితాల్లో నెరవేరుతాడు ఆ టెస్ట్ అని ఈ స్కానింగ్లని అవి ఇవి ఇవి ఇవి అవి గలగాలని మనుషులు ఓ చేస్తా ఉంటారు కానీ ఏ రోజు ఇంటి ముందుకు వాడు ఎవడైనా అంత అన్నం వద్ద మాత్రం బెటర్ హాస్పిటల్ పాలు మాత్రం డబ్బులు పెడతారు అదే ఆ పది రూపాయలు ఎవడన్నా కష్టాల్లో శ్రమంలో నీ దగ్గరికి వచ్చినాడు నీకు మనసు రాదన్నట్టు అందుకు ప్రేమ లేని వాడిని అయితే నేను ఎందుకన్నాడు అదే విచ్చలి విడిగా మనం ఖర్చు ఎంతైనా వేస్తాం ఒకప్పుడు మేము కూడా గుడ్డి వాళ్ళం చాలా నష్టపోయినాం చూడు ఇంతకన్నా దేవుడు భరోసా ఇస్తాడు ఆపత్కాలంలో ఉంటే నిన్ను తప్పిస్తాడంట రెండోది నిన్ను కాపాడి నిన్ను బ్రతికిస్తుడంట ను ధన్యుడుగా ఉంటావంట ఏ శత్రువుకి నిన్ను అప్పగించడంట నాలుగోది ను మంచం మీద ఉంటే దేవుడి నిన్ను ఆదరిస్తుంట రోగము కలిగినది ఏదైనా నిన్ను స్వస్థపరుస్తుడంట ఇది దేవుని వాక్యం అండి నమ్మితే మీ జీవితంలో దేవుని మయమని చూస్తారు చూడు ఎందుకు రోగశయ్య మీద యహో ఆదరించును రోగము కలుగగా నువ్వే వాడిని స్వస్థపరచదు అంటే ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే ఏషయా గ్రంథంలోకి మనం వెళ్తే చూడండి చూడండి ఏషయా గ్రంథము యాభై అధ్యాయము ఏడో వచ్చినము ఎనిమిదో వచ్చినము ఇది మనకు అర్థమైతే ఈ వాక్యం ఇంకా అర్థమవుతుంది మీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నువ్వు తినేది ఇంకొకటి పెట్టాలంటే నీ కడుపు మార్చుకుంటావా మనం ఎప్పుడు తింటా ఉంటాం కానీ ఎప్పుడు తిననాడికి పెట్టాలని ఏ రోజు కూడా ఆలోచన చేయమన్నట్టు ఎందుకు మన కడుపులు మనకు దేవతలు అయిపోతున్నాయి అన్నట్టు చూడు నీ ఆహారము ఆకలి కొనిన నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునిటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటే ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము కడుపు మార్చుకొని ముఖం వికారం చేసుకొని జనాల కడ ఏదో సానుభూతి పంచుకునే ఉపవాసాలు మానుకోవాలి క్రైస్తవులు ఎక్కువగా వేషదారులు కాబట్టి ఇదే చేస్తారన్నట్టు ఏ ఉపవాసం కావాలనికి నువ్వు ఆశించిన నీ ఆహారాన్ని ఆశ ఆకలిగా ఏమంటున్నాడు వస్త్రాలు వస్త్రం లేని వాడికి ఏమంటున్నాడు దిక్కు మాలిన ఉంటే నీ ఇంత చేర్చుకోమంటున్నాడు ఇది చేస్తే ఏమవుతుందో తెలుసా అలాగునా నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును స్వస్థత వస్తుందండి నువ్వు స్వస్థపరచబడతావు నీ రోగం నుండి అది దీర్ఘకాలమా మరణకరమా ఏ రోగమైనా ప్రభుకి సాధ్యమే హాస్పిటల్ పెట్టే డబ్బులు ఏ రోజన్నా పోయి బేదలకు పెట్టండి మీకంటూ దేవుని దృష్టిలో కొంత మనం చేసిన వాళ్ళం అవుతాం మానవులము మనలో మానవత్వం ఉందనేది ముందు చూపించుకుంటాం తర్వాత ఏదైనా కానీ ఈ రోజు తల్లిదండ్రులకి పెట్టలేని బిడ్డలు తయారైనారు ఇంత అన్యాయంగా లోకం చెడిపోతుంది జనమనిచ్చిన తల్లిదండ్రులు పెట్టలేక ఏడుస్తున్నారు కుమారులు కుమార్తెలు చూడండి దేవుడే చెప్తున్నారు కదా అలాగున్నా నీవు చేసిన ఎడల ఏది నీ ఆహారం ఆకలి కొని వాడికి పెట్టి నీ రక్త సంబంధికి ముఖం తప్పించుకోండి ఎందుకు వీడు వస్తే నాకు ఎక్కడ భారం అవుతాడు వీడు నా మీద పడతాడని కూడా వాడు అక్కడుంటే ఇక్కడే దూరంగా చూసి పారిపోతారు జనాలు ఎందుకు వచ్చింది వీడి కంట్లో పడితే వీడు ఏం అడుగుతాడని లేరా మస్తు మంది ఉన్నారు దిక్కుమాలిన పేదలను ఇంటికి వస్తే వాడు ఆకలి కొని పిలిచి నువ్వు అంత భోజనం వాడికి పెడుతున్నరా పెట్టరు వస్త్రీనుడిని కనపడితే మనం వాళ్ళకి వస్త్రాలు ఇవ్వగలుగుతున్నామో చెయ్యం ఇవి చెయ్యం కాబట్టి శాపం కలుగుతుంది కాబట్టి రోగాలు కలుగుతున్నాయి కాబట్టి ఇది దేవుడి ఇచ్చిన కాబట్టి పోతుంది అన్నట్టు హాస్పిటల్ పాలైపోతుంది చూడండి స్వస్థత పొందుకోవాలకు మంచి ఆరోగ్యం ఉండాలనుకున్న వాళ్ళు పోయి ఈ చేయండి ఇవి చేసి అంటారు కదా నా మందిరంలో పదో భాగం ఉండి ఆధారం తెచ్చి నన్ను శోధించి అని అడుగుతాడు కదా అట్లా అడగండి మీకు ఎందుకు స్వస్థత రాదో చూడండి మీరు ఎందుకు బాగుపడరో చూడండి ఎందుకు మనకి దేవుడు సమృద్ధినివ్వడో చూడండి క్రియలు లేని విశ్వాసం కలిగి ఉండి మనం అన్యాయంగా ఉన్నాం అన్యాయమే కదా నీ ఎదుటో కూడా వచ్చి ఆకలి ఉంటే వాడు ఆకలి చూసి కూడా నువ్వు అంత ముద్ద పెట్టలేదంటే అది అన్యాయంగా పోతే న్యాయం ఎక్కడ అవుతుంది చూడండి అలాగున్నా నీవు చేసిన ఎడలా నీ వెలుగు వేకువ చుక్క వాళ్ళే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతిని ముందర నడుచును నీతి నీతి నీతి అంటే ఇదే యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి అప్పుడు నీవు పిలవగా యహోవా ఉత్తరం ఇస్తాడు ఉండి మరపెట్టు మరపెట్టు మరొపెట్టు ఏం మరపెడతాం ఎందుకు ఇన్నిసార్లు మరపెట్టం లేదే జవాబు ఏ రోజు కూడా వాక్యాన్ని పాటిస్తే ఏ రోజు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు ప్రేమిస్తే నీ పొరుగు ప్రేమిస్తే మన జీవితంలో సమాధానం దేవుడి నుండి వస్తుంది తప్ప ఈ రోజు లేదా నన్ను బాగు చేయి బాగు బాగు చేయి ఎందుకు కారణం ఎక్కడ వస్తుంది లోపం ఎక్కడొస్తుంది కన్నులు చూసి కూడా తిప్పుకొని పక్కకు పోతుంటే శాపగ్రస్తులు చూడు అప్పుడు నీవు పిలవగా యహోవా ఉత్తరం ఇచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానని నువ్వు ఇతరులను బాధించుటయు పరిసైడు చేసింది అదే ఇతరులను పెట్టి చూపి మరీ తిరస్కరించుటయు పరిసైడు సొంకరి చూసి చేసింది నీకు సంబంధం లేనప్పుడు వేలు పెట్టి మరీ ఎందుకు చెప్పాలి అంటే మన గురించి చెప్పుకోవడానికి ఇంకొకరిని నీచంగా చూడాలా ఇంకొకరిని కించపరచాలా ఇంకొకరిని అవమానపరచాలా ఇంకొకరి హృదయం కూడా ఇది కాదు కదా అది దేవుని మయమైతే పరిసైడ్ని దేవుడు ఒప్పుకునేవాడు కదా ఎందుకు ఒప్పుకోలేదు చూపించుకునేది మనుషులు ఎదుట కాదు భక్తి దేవుని ఎదుట ఉండాలా ప్రతిఫలం ఇచ్చేది ఆయన అన్నప్పుడు మనుషులు మనుషుల దగ్గర ప్రతిఫలం ఆశిస్తే మనుషుల దగ్గర గొప్పగా చెప్పుకుంటాం మనుషుల దగ్గర ఘనంగా చెప్పుకుంటాం ఈ భక్తి ఈ ప్రతిఫలము మనుషుల నుండి వస్తుంది తప్ప దేవుని నుండి ఏమి రాదన్నట్టు చూడు కాబట్టి ఇతరులను బాధించుటయు వ్రేలు చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాట్లాడుటో నీవు మాని ఆశించిన దానిని ఆకలి వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తి పరచనేలా చీకటిలో నీవు వెలుగు ప్రకాశిస్తుందంట అంధకారం నీకు మధ్యాహ్నం లాగా నీకు అంత వెలుగు నీ మీద ఉంటుంది అన్నట్టు నిన్ను నిత్యము నడిపించును క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును అంటే నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడు నువ్వు నీటి ఓట వలనే కాబట్టి మొదటిది మన సహోదరులు దేవుని ప్రేమ గురించి ఇప్పుడు దేవుని ప్రేమేంది ధర్మశాస్త్రాన్ని గైకొండమైంది పొరుగు వారిని ప్రేమించాలి ఆ లేవిడు యాజుడు కాని చూసి కూడా పక్కకి వెళ్ళిపోయినట్టుంటే ఎందుకండి ఇలాంటి భక్తి చేయడం ఎందుకు ఇట్లా దేవుణ్ణి నమ్ముకోవడం ఎందుకు ఎందుకు అందులో ప్రయోజనం లేదు నువ్వు అట్లా చూచి పక్కకు వెళ్ళే వ్యక్తివైతే పక్కకు వెళ్ళేదానివైతే నీ భక్తి నిన్ను కాపాడదు నీ భక్తి నిన్ను రక్షించదు ఒకనొక దినం ప్రభు ఎదుటి నిలబడ్డప్పుడు రొమ్ము కొట్టుకుంటావు అన్నట్టు ఎంత నేను తప్పు చేసినానని ఇదే మాట పత నిబంధనలో దేవుడు చెప్పండు చదివితే మనకి వాక్యం అర్థమవుతుంది చూడండి మత్తాయసు వార్త ఇరవై అధ్యాయం ముప్పై వచనము అప్పుడు రాజు తన కుడి ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వాదింపబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడవరచబడిన రాజ్యమును చూడండి ఇలాంటి కార్యాలు చేయనోళ్ళు కూడా దేవునికి రాజ్యానికి పోరు ఇది మాత్రం ఏ సంఘంలో ఎవరు చెప్పడు చెప్పిండు ఎవరు స్వతంత్రించుకుంటారు ఎవరు ఎక్కడుంటారు ఇలాంటి చేసిన వాళ్ళు ఎక్కడుంటారు చేయనోళ్ళు ఎక్కడుంటారు ఈ వాక్యం చదివితే అర్థమవుతుంది అర్థమైతే గుండెల్లో భయం రావాలా చూడండి నేను ఆకలి మీరు నాకు భోజనము పెట్టి త్రి నాకు దాహం ఇచ్చి త్రి పరదేశిన నన్ను చేర్చుకుంటురి అంటే నువ్వు ఆశించిందాన్ని ఇవ్వరికి పెట్టమన్నాడు ఆకలి వాడికి పెట్టమన్నాడు నీ శత్రువైనా సరే వాడికి భోజనం పెట్టమన్నాడు వాడు దప్పికొండు ఉంటే వాడికి దాహం ఇవ్వమన్నాడు వాడు పరదేశయ్యుంటే చేర్చుకోవాలా తర్వాత దిగంబరినై ఉంటే అంటే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వమన్నాడు ఉపవాసం గురించి చెప్పినప్పుడు అదే ప్రభు ఇక్కడ అదే చెప్తున్నాడు నాకు బట్టలు ఇచ్చి తిరిగి రోగినయ్యి నన్ను చూడవచ్చి చెరసాలలో ఉంటే బాగా అర్థం చేసుకోండి ఇవి జైల్లో ఉండడం కాదు మీకు యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది కదా మీలో ఎవడైనా సహోదరుడు సత్యముల విషయంలో తప్పిపోతే మీరు అతన్ని దేవుని వైపు ఒక ఆత్మను రక్షించుకోవడం తప్పిపోయిన కుమారుడు కానీ తప్పిపోయిన గొరె తండ్రి వెతికి చూసినావా అట్లా ప్రయాసపడడం చూడండి చెరసాలలో ఉంటే నా ఎద్దకు వచ్చి తినని చెప్పును అప్పుడు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకులు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పికొని చూచి ఎప్పుడు దాగమిచ్చితి తిమి ఎప్పుడు పరదేశట చూచి నిన్ను చేర్చుకుంటమి దిగంబరి వై బట్టలు ఇచ్చితిమి ఎప్పుడు రోగి చెరసాలలో ఉండుటైన చూచి నీ ఒద్దకు వచ్చితిమని ఆయనను అడిగారు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో చూడండి నిన్న వల్ల నీ పరుగు ఒక యవనస్తుడు వచ్చి ఎంతో గొప్పవాడయ్యా నేను నిత్యరాజానికి వారసుడవ్వాలంటే నేను ఏం చేయాలంటే పోయి ఆజ్ఞలు పాటించమంటే నేను పాటిస్తున్నాను కదా నాకు ఇంకేంది కొదువు అంటాడు నీ ఆస్తి బేదలకి ఏమంటే ఇవ్వగలిగిండా అదే జక్కయ్య నా ఆస్తిలో సగం బేదలకిస్తున్నాను నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నాను వాడికి తిరిగి ఇస్తానన్నప్పుడు ఇతడు అబ్రహాం కుమారుడు అబ్రహాం కుమారులు ఎవరు ఆశీర్వాదించబడిన వాళ్ళు చూడు మనమేవ్వగలుగుతున్నామా ఏం డబ్బు దేనికి డబ్బు ఈ జీవనం కొనసాగడానికి దేవుడు పెట్టిన సిస్టమే తప్ప అదే అని మిగతా అన్ని వాక్యాలు పాటించడం మానేస్తున్నారు నువ్వు లోకమంతా సంపాదించుకొని దానికి ప్రతిగా నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకు ఏమన్న ప్రయోజనం చూడండి క్రైస్తవులు క్రమక్రమైన గుడ్డోళ్ళు అయిపోతున్నారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం ఏమి తీసుకురాలేము పోయేటప్పుడు ఏమి తీసుకుపోలేము కదా దిగంబరులుగా వచ్చిన మరలో తిరిగి దిగంబర్లమే కదా గాలికి కష్టపడి ప్రయాసపడి నువ్వు ఏ రోజు కూడా ఒకరికి ఒక ముద్ద పెట్టకుండా ఒకడికి సహాయం చేయకుండా ఒకటి పట్ల చేయకుండా నువ్వు ఎట్లా ఆశిస్తున్నారు దేవుడి దగ్గర నాకు ప్రతిఫలం ఉంటుందని నేను దేవుణ్ణిలో ఉన్నాను దేవుడు భక్తి చేస్తున్నాను దేవుని సేవ చేస్తున్నాను దేవుడి దేవుడని వాస్తవాలు చూసి నిజంలోకి వచ్చి ఈ వాక్యాల ముందు నిలబడితే తెలుసుకుంటాం ఏం లాభం పిసినారి తరగండి సంపాదించుకుంటావు ఏ రోజు ఒకటి పెట్టవు నీ కాలాన్ని ముగించుకుంటావు రేపు దేవుని ఎదురు నిలబడితే నువ్వు ఎక్కడుంటావు చూడు కింద తెలుస్తా చూడండి అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూసి శింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాణి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోతారు ఎందుకంటే ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల అన్న వాక్యంలో నిక్షిప్తమై ఉందంటే ఒక గవిలాగా ఉందది గవిని అంటారు కదా తొవ్యదానికి ధర్మశాస్త్రాన్ని నీ పొరుగు వారిని ప్రేమించినోడే ధర్మశాస్త్రాన్ని ఆ పొరుగువాడు ఆకలి కొన్నోడు కదా బట్టలు లేనోడు కదా రోగి ఉన్నాడు కదా చరంలో ఉన్నవాడు కదా అదే నీ నీ నీ నీ నీ అన్న అయితేంది నీ ఇంటి పక్కడు అయితేంది ఇవిడైతేంది శత్రువుని కూడా ప్రేమించగలిగేటట్టు ఉండాలి కదా మన ప్రేమ అలా లేకపోతే ఏమవుతాము ఆజ్ఞ అతిక్రమించడం పాపము కాబట్టి ఆ పాపము చేయవారు అపవాది సంబంధులు కాబట్టి ఈ నరకాన్ని దేవుడు ఎవరి కొరకు సిద్ధపరచబడిండో తెలుసా అపవాదికి వాణి దోతల కొరకు ఏర్పరిచిన దానికి వాడేం చేస్తాడు మనుషులందరి చేత పాపము చేయించి వాడు దీనికి పాత్రుడు కాదు నేను పోవడమే కదా నాతో పాటు పది మందిని చడగొట్టే రకం అంటారు చూసినావా ఎందుకు వాడిలో ఎప్పుడు చెడుతనమే ఉంది కానీ ఎప్పుడు మంచితనం లేదు వాళ్ళు కాబట్టి వాడు చెడుతనం కలిగినాడు కాబట్టి నేను నశించిపోవడం కాదు నా దూతలు నశించిపోవడం కాదు ఆయనకి ఇష్టలైన మనుషులందరూ నశించిపోవాలని మనుషుల చేత దేవునికి విరోధంగా పరలోకానికి విరోధంగా దేవుని ఎదుట మనుషుల చేత పాపాలు చేపిస్తున్నాడు కాబట్టి నేను ఆకలి మీరు నాకు భోజనము పెట్టలేదు దప్పి మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశిన మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు రోగిన చరసరల ఒంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారు మేము ఎప్పుడు నువ్వు ఆకలి కొన్ని ఉండుటైన దప్పికొని ఉంటుంటైను పరదేశ ఉండుటైనను దిగంబరి వై ఉంటాయిను రోగి వై చూచి చరసాలలో నీకు ఉపకారం చేయకపోతేమని ఆయనను అడిగదరు ఈరోజు రేపు అక్కడ నిలబడినప్పుడు చూడండి అందుకన మిక్కిలి అలుపులైన వీరిలో ఒకరికైన మీరు ఇలాగ చేయలేదు కనుక నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుము అన్నది ప్రేమ ఆకలి నీ ఆహారం పెట్టాలన్నా వాడికి వాడి పట్ల ప్రేమ ఉంటే పెడతావే వాడు నా కులం కాదని కొంతమంది పెట్టరు వీడు నా మతం కాదు కాబట్టి పెట్టరు వీడు నా డినామినేషన్ కాదు కాబట్టి పెట్టరు వీడు నాకు సంబంధించినవిడు కాదు కాబట్టి వీడు కింద కూర్చోవాలా నేను పైన కూర్చోవాలా కాబట్టి చూడండి అందుకైనా మిలికిలి అలుపులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను వీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు నీతిమంతులు ఎవరు నీతిని జరిగించేవాడు నీ ముందర నీ నీతి నడుచును యహోవ మహమా నీ సైన్యపు వెనకటి భాగమున కావలికాయనని ఏషే గ్రంథం చదివినాం కదా మనం కడుపు మార్చుకోవడం కాదండి ఉపవాసం ఇతరులకు మేలు చేయడం ఇతరులకు మంచి చేయడం ఇతరులకు ప్రభులోనికి నడిపించడం అందుకు నలభై దినాలు నలభై రాత్రులు ఏసుప్రభు ఉపవాసం ఉన్నాడు నువ్వేదో ఉపవాసం ఉండి నీ స్వార్థం కొరకు నీ వ్యక్తిగత వాటి కొరకు దాంట్లో నువ్వేదో గొప్ప పని చేసినవని ఏదో ఉన్నతమైన పని చేసువని నీకు నువ్వు డమ్మంగా ప్రవర్తించి చెప్పుకోవడానికి కాదు ఉపవాసం చెప్పింది దేవుడు ఎందుకు ఉపవాసం ఉండమని చెప్పిండు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాల కాడిమాను మోకులు తీయుట బంధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకుంది అందుకు నలభై దినాలు నలభై రాత్రుల్లో ఉన్నాడు ఏసుప్రభ ఉపవాసం ఆ ఉపవాసం ఉంటే మంచిది ఉద్యోగాల కొరకు వాటి కొరకు వీటి కొరకు కాదు పాపాలు ఒప్పుకోవడానికి ఉన్నారు ఉపవాసం అది ఇంకా మంచిది స్వార్థం కొరకు స్వార్థ ప్రయోజనాల కొరకు ఇందులో గొప్పతనం ఏం లేదు మనుషులు కాడ ముఖం వికారం చేసుకోవడం నువ్వు ఉపావాసం ఉన్నావు కాబట్టి మనుషులు కాడ నేను గొప్పగా హెచ్చించుకోవడం ఇవన్నీ ఎందుకు దేవుడు మనకి ఈ వాక్యం చెప్తున్నారంటే ఇవన్నీ ఎందుకు దేవుడు చేయమంటున్నంటే చూడండి అయిపోయింది లాస్ట్ వాక్యం సామెతలు పంతొమ్మిది పదిహేడు బేదలను కనికరించువాడు యహో అప్పించువాడు వాణి ఉపకారం ఆయన ప్రత్యుపకారం చేయను ను దేవునికి అప్పిస్తున్నావు కాబట్టి ను దేవునికి చేసినావు కాబట్టి వీళ్ళకి చేస్తే నాకు చేసినట్టే కాబట్టి నువ్వు ఆపత్కాలంలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు నువ్వు రోగిపై మంచం మీద ఉంటే దేవుడు వచ్చి నిన్ను ఆదరిస్తాడు నువ్వు రోగం కలిగి ఉంటే దేవుడు వచ్చి నిన్ను బాగు చేస్తాడు ఎందుకు నువ్వు చేసిన మేలు దేవుడు ఉంచుకోడు కాబట్టి అదే మనం పోయి హాస్పిటల్కి డాక్టర్లకి వాళ్ళకి వీళ్ళకి పెట్టి వృధాగా పోవడమే అందులో ఏమీ లేదు స్వస్థత కావాలి మనం ప్రార్థనలో చేస్తే స్వస్థతలు ఒక టైంలో దేవుడు చేస్తాడు ఒక టైంలో ఎందుకు చేయడంటే ఏ రోజు కూడా నీ పొరుగు వాడినైనా నీ రక్త సంబంధి అయినా చూసి కన్నులు తిప్పుకొని పోతే శాపం కలుగుతుంది అంటున్నారు కదా నీ రక్త సంబంధిని చూసి నువ్వు ముఖం తిప్పుకుంటూ నీ ఇంటి దగ్గర చూసి నువ్వు ముఖం తిప్పుకుంటూ నిన్నెవడో ఆధారపడి అయ్యా నాకు సహాయం చేయ అడిగితే నువ్వు ముఖం తిప్పుకుంటే నీకు శాపం రాదా కాబట్టి ఎందుకు ప్రభు ఈ వాక్యాలన్నీ చదువుతుందంటే ప్రేమ ప్రేమ గురించి ఇవన్నీ ప్రేమ ఉంటేనే నీ ఆధారం పెట్టాలంటే నువ్వు త్యాగం చేసుకోవాలి నీ బట్టలు వాడికి ఇవ్వాలంటే నువ్వు త్యాగం చేసుకోవాలా రోగి ఉన్నవాడికి అడిగి వెళ్ళాలంటే నీ సమయాన్ని నువ్వు త్యాగం చేసుకోవాలి అంటే ప్రేమలో త్యాగం ఉంటది అన్నది చెప్తున్నాడు ప్రభ అలా త్యాగం చేసిన వాళ్ళే ప్రేమ స్వరూపులుగా ఉండగలరు ప్రేమ మయులుగా ఉండగలరు ఇతరులను ప్రేమించగలరు నీలో త్యాగం లేకపోయిందనుకో నువ్వు వ్యర్థుడవే నీకు ప్రయోజనం ఏం లేదు పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడ బగు తండ్రి నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవ వందనాలు స్తోత్రములు ఇంతవరకు దేవ నైనా తండ్రి పరిశుద్ధాత్మ దేవ నన్ను నిలబెట్టి వాక్యాన్ని ఉపదేశించి ప్రభా నైనా మీ ప్రేమ ఏ రీతిగా ఉండాలా మేము ఏ రీతిగా నీ ప్రేమ కలిగి ఇతరులకు చూపించాలా అన్న దాని గురించి మీరు మాతో మాట్లాడినారు ప్రభ కాబట్టి నాలో ఏమైనా నీ ప్రేమ చల్లారిపోతే అయినా అనేకులు అక్రమం విస్తరించుట చేత వాళ్ళ ప్రేమ చల్లారిపోతే ఈరోజు లేదు ప్రభా ఆ ప్రేమ కాబట్టి మాలో చల్లారిపోతే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగనివాడు ప్రేమ లేనివాడు ఎప్పుడు ఎదుటి వాడికి చూడండి ప్రభా కాబట్టి మాలో నీ ప్రేమ సంపూర్ణం అవ్వాలంటే మేము కూడా తండ్రి నువ్వు మమ్మల్ని ఎట్లయితే ప్రేమించినావు మా పట్ల నువ్వు ప్రేమ చూపించినావు ఆ ప్రేమ ఇతరుల పట్ల మేము కూడా చూపించేవారిగా నీ ప్రేమలో మేము నిలిచేవారిగా అలా మిమ్మల్ని ప్రేమించి మీ యొక్క ఉద్దేశాన్ని మీ యొక్క చిత్తాన్ని సంకల్పాన్ని మీరు మా పట్ల కలిగిన ప్రణాళికను నెరవేర్చే వారిగా ఉండటకు నైనా మాకు సహాయము దండి తండ్రి మేమేమన్నా తండ్రి ఈ బేదల పట్ల కానీ ఎవరి పట్ల మేమేమన్నా చేయలేకపోతే ప్రభా ఈ వాక్యం మా ఎద్దకు వచ్చింది కాబట్టి ఇకనైనా మేము చేసుకోవాలన్న తీర్మానంతో అలా అడుగు వేస్తే మేము ధన్యులమే కాబట్టి ప్రభానైనా కాబట్టి ఇతరులను మేము ప్రేమించాలా ఎవరి పట్ల మనలో ఎలాంటి కలహమే కానీ కక్షలే కానీ ద్వేషాలు మత్సరాలు ఇవి ఉంటే వాక్యానికి విరుద్ధం ప్రభా అట్టి క్రియలు ఉంటే మమ్మల్ని క్షమించమని ఏసు పరిశుద్ధ నామంలో తండ్రి మీకు ప్రార్థించి నేను అడిగి తండ్రి ఆ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృప ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికీ అలాగే నాకు మన కుటుంబ సభ్యులందరికీ అలాగే నిత్యము ప్రార్థిస్తున్న విజ్ఞాపనలు చేస్తున్న అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ మనందరికీ సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును కాక ఆ మీన్ ప్రైజ్ లర్స్ ఇస్తుంది అందరికి